కీర్తన సంఖ్య ఇరవై రెండు లోకము లోపలూటిబెట్టు ఇది కై కొని హరి ఎరగవుగా నీవు ముల్లుగుచ్చు వెనకయు ముందరయు నుంచి పలుమారు గుంటెడి నెలకొని వెదకేము నిన్న మాపటి నుండి నలిన నాభుడ కానవుగా నీవు ంగించి తుల్లియు పోయి దొంగలు విడిచిన తురగము ముంగిటలేదు ఏమూలను దిగినదో అంగజపతి అరయవుగా నీవు వంకక అడవి మాకులు కంపలు మేసి వెంక మెడలి పారు పెన్ను మృగము వెంకటపతి దీని వెదకి కానలేము సంకే వాయు తీర్చవుగా నీవు